అటువంటి ఆ ఆత్మయందు కర్తృత్వం లేదు కానీ మీకు ఆ సత్యం తెలీదు మీరు నేను కర్తను అనుకుంటూ ఉంటాడు మేహేంద్రియాదులతో తాదాత్మ్యాన్ని చెంది తన యందు కర్తృత్వాన్ని ఆరోపించి కూర్చుంటాడు నేను కర్తను ఈవెన్ దట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఓకే నువ్వు కర్తవ్యరా కర్తృత్వం ఉంది నాకు ఓకే కర్తవ్యం నేను కేవలము ఈశ్వరార్పణ బుద్ధితో చేయలేనండి ఇప్పుడైనా రోజు ఉదన్న సాయంకాలం ఏదో ఐదు నిమిషాలు పది నిమిషాలు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ వృత్తి కర్మ ఈశ్వరాన్ని బుద్ధితో చేస్తాను తప్ప మొత్తం ఈ మూలం జామూలట అన్ని కర్మలు మదర్థం నా వల్ల కాదండి నాకు ఆ గుర్తు ఉండట్లేదు అని మీరు అంతే ఓకేపా నువ్వు ఇరవై నాలుగు గంటలు ఈశ్వరుణ్ణి మనస్సులో పెట్టుకుని కర్మలు చేయటం నీకు చేత కాదని నువ్వు అనుకున్నావు కదా పర్వాలేదులే పల్లె ఈశ్వరుడు గురించి నువ్వు చింత చేయటం నాకు ఇంకా కర్తృత్వం ఓకే అర్థపెట్టుకో నేను లౌకిక కర్మలు చేస్తాను పారమార్థిక కర్మలు కూడా చేస్తాను శారీరక కర్మలు కూడా చేస్తాను అన్ని కర్మలు చేస్తాను సంసారానికి జరిగిన కర్మలు చేస్తాను ఒకే చేస్తూ ఉండు మీరు కండిషన్స్ ఏం పెట్టద్దు ఏ కండిషన్స్ నేను పెట్టను చేయి కానీ ఒక్క పని మాత్రం నువ్వు చేయాలి నేను ఒక యోగాన్ని బోధించా కర్మయోగము అనేదాన్ని బోధించా అది పట్టుకోవాలి అది అది కూడా పట్టుకోండి నేనంటే ఇంక వీడు కృతార్థుడు అవ్వడు అది ఒక్కటి నువ్వు పట్టుకోవాలి మధ్యోగం ఆశ్చర్య నాకు ఈశ్వరునితో అనుబంధము కావాలి అనే అంత మౌలికమైన ఆకాంక్ష నీకు ఉండాలి అది నువ్వు పట్టుకుని నువ్వు చేయాల్సిందల్లా కర్మకి కర్మఫలానికి మధ్యన ఒక బంధం పెట్టు కూర్చున్నావు కర్మని చేస్తూ కర్మఫలం మీదనే దృష్టి కర్మ మొదలుపెట్టేప్పుడు కర్మఫలం మీదనే దృష్టి కర్మఫలం చేతికి వచ్చినప్పుడు కర్మఫలం మీదనే దృష్టి ఉద్యోగం చేస్తున్నాడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు గవర్నమెంట్ ఉద్యోగం అనాలి ప్రైవేట్ ఉద్యోగంలో వేషాలు కుదరవు ప్రైవేట్ ఉద్యోగంలో కర్మ మీద దృష్టి పెట్టి చేయాల్సి వస్తుంది కర్మ ఫలం మీదనే దృష్టి అంటే వాళ్ళు డిస్మిస్ చేసేస్తారు తెలిసిపోతుంది ఆ సంగతి మీరు ఎప్పుడైనా మీ భాషతో చెప్పండి ప్రైవేట్ ఉద్యోగంలో నాకు జీతం కోసం చేస్తున్నానండి నేను ఒక చూడండి నెక్స్ట్ సాతం నెక్స్ట్ ఫ్రైడే అనేది ఇంటికి మనం చేస్తాం కాబట్టి కనుక నువ్వు చేసిన కర్మలన్నీ నువ్వు చేసుకో కానీ కర్మ ఫలమును త్యాగము చేయను కర్మ ఫల త్యాగ ఇది దిస్ ఈజ్ ది సెంట్రల్ మెసేజ్ ఆఫ్ భగవద్గీత ఆధునిక మానవుడికి భగవద్గీత ఇచ్చే సెంట్రల్ మెసేజ్ కర్మఫల త్యాగమును చేయము పన్నెండో అధ్యాయంలో దీనికి చాలా ప్రాధాన్యత ఉన్నది ఎందుకంటే సై శ్రీకృష్ణుడు ఈ కర్మఫల త్యాగాన్ని ఒక శ్లోకంలో దాన్ని స్థుతిస్తున్నాడు ఇది చాలా గొప్పదిగా నువ్వు దీన్ని పట్టుకో కర్మఫల త్యాగము అంటే ఇక్కడ చూడడానికి ఎలా ఉంటుందంటే నువ్వు కర్మని విధులు కర్మఫలాన్ని విధులు చాలు అన్నట్టుగా ఉంటుంది కానీ కర్మని విధులు కర్మలని విధులుపెట్టిస్తాడు శ్రీకృష్ణుడు అది మాయావి మహామాయావి నువ్వు కర్మలు విదిలిపెట్టకరా కర్మఫలం విదిలిపెట్టి చాలన్నాడు అంటే ఓకే నాకు కర్మఫలం అక్కర్లేదు నేను చోరీ చేస్తాను అని ఎవడైనా అంటాడా అండవు ఎందుకంటే అనే కర్మను చేసేది అది తప్పని తెలిసి కూడా ఎందుకు చేస్తాడు దానివల్ల లభించే ఫలం మీద ఉండే తృష్ణతో చేస్తాడు నాకు కర్మఫలం అక్కర్లేదని అన్నాడంటే వాడు నిషిద్ధ కర్మలు వాడి దరిదాపునికి రావు చూడండి ఎంత ట్రిక్ వేశాడో ఆయన ఎంత చాకచక్యంగా వీడి చేత కర్మల్ని విడిచిపెట్టిస్తున్నాడు అల్టిమేట్గా మీరు కర్మల్ని విడిచిపెట్టాల్సి ఆ విడిచిపెట్టించేది చాకచక్యంగా విడిచిపెట్టాలి ఇప్పుడు ఇది మీకు దృష్టాంతం చెప్తా ఇది ఎక్కడో చూశాను నేను నేనేవో లౌకికమైన దృష్టాంతాలు చెప్తూ ఉంటాను నేనేవో చూస్తూ ఉంటాను చూసినవి ఏవో ఇంప్రింటే చెప్తూ ఉంటాను దొంగ ఒక ఇంటి తలుపు గోడెక్కి ఆ ఫస్ట్ ఫ్లోర్లో కిటికీ హ్యాచ్ పక్కకి తోసి ఆ కిటికీలోంచి లోపల ఉంటూ ఉంటుంది ఎక్కడో అర్థమైందండి కిటికీలోంచి లోపల ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఆ గదిలో ఒక కురాడు పడుతూనే ఉంటాడు ఒక పది ఏళ్ళ కురాడు ఇది కొంచెం వెస్ట్రన్ కల్చరు పిల్లలు కూడా ఒక గది సపరేట్గా ఉంటుంది పిల్ల పిల్లవాడికి గది సెపరేట్ లేకపోతే మీరు పిల్లవాడిని కనడానికి వీలు లేదు ఇది జిల్లీ కలుతుంది బర్త్ డే వచ్చే వితౌట్ ప్రిజర్వింగ్ రూమ్ ఫర్నిచ్చే వాడు వచ్చి వెరిఫై చేస్తాను ఆఫీసు లంతం పుచ్చుకోడు లంతం పుచ్చుకోడు ఇలాంటి వేషాలు పనికిరావు కాలిఫోర్నియాలో అక్కడ లా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అంచేతనే కాలిఫో కాలిఫోర్నియాలో కొంతమంది ఉంటారు వాళ్ళని డింక్స్ అని అంటారు డింక్ డింక్ అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అని అర్థం ఎందుకంటే కాస్ట్లీ లైఫ్ కదా డబుల్ ఇన్కమ్ అంటే భార్య పనిచేస్తూ వీడు పనిచేస్తూ ఉంటాడు నో కిడ్స్ ఎందుకంటే కిడ్ ఒక కిడ్ ఉంటే ఒక ఎక్స్ట్రా రూమ్ ఉండాలి మేము దీంట్లో సర్దుబాటు చేసేసుకుంటాం అంటే ఒప్పుకోరు అని సో వీడు పదేళ్ళ కుర్రాక కొడుకుని నిద్రపోతూ ఉంటాడు వీడు దూంపుతాడు ఆ గదిలోకి ఏదో అపహరించడం కోసం వచ్చిన దొంగ వీడు ఈ పైకి పాకడానికి ఒక తాను కూడా తెచ్చుకొస్తాడు దూకుతాడు ఈ కుర్రకి తెలివిస్తుంది వీడు హే అంకుల్ వట్వర్ యూ డూయింగ్ అని అడుగుతాడు అంటే వీడు అంటాడు చూడు నువ్వు నోరు మూసుకునే ఉండు నేను పూడి చేస్తానని చూపిస్తాడు సరే మాట్లాడారు అయినా ఎందుకైనా మంచిది నేను వెతకాలి అంటే వీడు అడ్డొస్తాడేమో అని వీడిని కట్టేస్తే శ్రేష్టమని వీడు అదే తాతతో వీడిని కట్టేస్తాను ఇలా కట్టేస్తాను కట్టేసి ఓ మూడేసి మళ్ళీ ఇంకో మూడేసి గట్టిగా కట్టేసానని అనుకుంటాను అప్పుడు ఒక రోడు నువ్వు కట్టు లాభం లేదంటాడు అటు మెయిన్ చూడు కట్టిన కట్టు క్షణంలో ఊడి వచ్చేస్తుంది అంటే సోమే అంటే వీడు క్షణంలో ఇలా ఇలా అనేసి దాన్ని ఊడి వచ్చేసి బయటకు వచ్చేస్తుంది అప్పుడు వీరంటాడు వారికి కట్టడం ఎలా వేయాలి అడుగుతాడు నాకు తెలుసు అంత అడుగుతాడు నాకు తెలుసు కట్టడం అంటే చూపించి ఎలా కట్టాలో చూపించింటే కట్ట చూపిస్తాడు ముందు కాళ్ళ దగ్గర మొదలుపెట్టాలి ఒక కాల్ని ముందు ఇలాగా మూడు రౌండ్లు వేసి అక్కడ ముడివేయాలి ఈ రకంగా వేయాలి ముడి ఆ తర్వాత ఈ కాల్ని అలా తిప్పి రెండో కాల్కి రెండు రౌండ్లు వేసి ఇలా ముడి వేయాలి ఆ తర్వాత రెండు చేతులకి అదే తాడు తీసుకొచ్చి ముడి ఇలా వేయాలి ఆ తర్వాత మెడకి కూడా దాన్ని ముడి వేస్తే కర్ఫక్ట్గా ఉంటుంది మెడ ముడి ఫైన ముడి వేస్తాడు ఇప్పుడు ఇంటికి క్లీన్ దీన్ని ఎవడో ఒప్పుకో ఒప్పుకోలేడు ఓహో అలాగా నేను ట్రై అయింది ట్రై చేస్తాడు అప్పుడు సరే అయితే అర్థమైపోయింది నిప్పిపోయాయంట మీరేం ఒప్పనని చెప్తున్నారు ఏం చేయలేమంట రెండు కాళ్ళు రెండు చేతులు మెడ కలిపి వాడు ముడి వేసేసాడంటే ఈ కెనర్ కాబట్టి ఈ కర్మలు అలాంటివి మనము ఆ కర్మ అనే బంధంలో ఉన్నాము ఆ కర్మలు కాళ్ళు చేతులు మెడ కలిపి ముడివేసినట్టుగా ఉన్నాం మనం దాంట్లో చిక్కుకుపోయింది దాని నుంచి బయటపడాలి దాని నుంచి బయటపడాలంటే కర్మలు మానేస్తే బయటపడడం కర్మలు మానేయడం కుదరదు అసలు బతుకున్నంత కర్మలు చేస్తూనే ఉంటాయి మరి ఈ కర్మబంధం నుంచి బయటపడే ఉపాయమేమి ఇది ఎలాగంటే పీటముడి ఉప్పేసుకునే ఉపాయం ఏమి అని అడిగినట్టు పీఠముడి వేస్తే కూడా అది ఉప్పేసు చాకచక్యంగా నేర్పుగా ఉప్పేసుకుని ఆ తాళ్ళని ఇలా ఇలా తొలిగించేసుకుని బయటకు వచ్చేయాలి అలాంటి ఉపాయమేమి కర్మలు చేస్తూ వాటి బంధంలో పడకుండా తప్పించుకుంటే ఎలాగా ఇది ఈ శాస్త్రము ఈ కర్మశాస్త్రం మీకు భగవద్గీత తప్పించి ఎక్కడ కనపడదు ఈ రూపంలో ఉపనిషత్తుల్లోనూ అక్కడ ఉంది ముఖ్యంగా కర్మోపనిషత్తుల్లో దీని మీద మంచి వాక్యాలు ఉన్నాయి కానీ వాటిని సమగ్రంగా ఓ చోట సెంట్రల్ మెసేజ్గా పెట్టిన గ్రంథం భగవద్గీత ఒక్కటే అని చెప్పిన కాబట్టి మీరు కర్మను ఎలా చేయాలంటే కర్మఫలాన్ని విధులుపెట్టి చేయాలి కర్మఫలాన్ని విధులుపెట్టడం అంటే ఏమిటి కర్మఫలం ఇది కర్మఫలం లేదుగా కర్మ చేస్తుంటే ఇంకా మొదలుపెట్టలేదు కర్మఫలాన్ని అక్కడి నుంచి వస్తుంది కర్మ చేయాలి కొంత టైం గ్యాప్కి కర్మ పరిపక్వమై కర్మ ఫలం వస్తుంది మొక్క పాతున్నప్పుడే పండ్లు త్యాగం చేయమంటే ఉంటేగా పండ్లు త్యాగం చేయడానికి లేదుగా అక్కడ అంటే కరెక్టే నువ్వు పండ్లు త్యాగం చేయమంటే అర్థమేసి మొక్క పాపుతున్నాడు ఏమైనా నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు కానీ పండు మీద ఆశ పెట్టుకోకుండా ఈ పని చెయ్యి అని చెప్పినట్టు ఫలము అంటే పండు కదండి అంటే ఇప్పుడు మనం అడగచ్చు పండు ఉంటే కదండి ఛ్యాంజ్ చేయడానికి లేని పండుని ఎలా ఛాలెంజ్ చేస్తాను అని కరెక్ట్ చిరంజీవ నువ్వు చెప్పింది కరెక్టే కానీ నువ్వు పండు మీద ఆశ ఉందా లేదా నీకు ఫలతృష్ణ ఉంది మరి అది ఛాలెంజింగ్ అంటే పండు ఫలతృష్ణ లేకుండా మొక్కల్లా పతాము చూడు ఫలతృష్ణ లేకుండా మొక్క పాతడం అనే ప్రిన్సిపుల్ మీ తాతలు ముత్తాతలు తండ్రులు పాటించబట్టే మీరు ఈనాడు మామిడి పళ్ళు తింటున్నారు వాళ్ళు కనుక మీరు అనుకున్నట్టే అనుకుని ఉంటే మామిడి పళ్ళు వాళ్ళు ఏమనుకున్నారంటే నేను మొక్క పాతుతాను పండు నాకే లభించాలనే మాట అక్కర్లేదు లభిస్తే ఈశ్వరేచ్ఛ లభించకపోయినా పర్వాలేదు నాకు ఇంకోహరికి లభిస్తుంది అని అనుకుని మొక్కలు పాతారు వాళ్ళు వాళ్ళు అలా మొక్కలు పాతితే మనం ఆ పళ్ళు తింటున్నాం ముసలాయన మొక్క పాతున్నాడు ఢిల్లీ పాదుష గుర్రం మీద ఎర్లీ మార్నింగ్ వాహ్యాలకి వెళ్తున్నాడు వెళ్తుంటే ముసలాయన గార్డెన్లో మామూలు మొక్క పాతుకుంటున్నాడు అప్పుడే పొద్దున్నే ఎవ ఎనభై ఏళ్ళ పడివి ఇంక నాలుగు ఏళ్ళు కూడా బతకవు నువ్వు అంత శ్రద్ధగా పోతున్నావు దాన్ని అది నీకు ఎప్పుడు పండించాను అని అడిగాడు పాదుషా అడిగితే మీ నాయన మీ తాత అదే ఆలోచన చేస్తుంటే పాదుషా నువ్వు మామిడిపండు నీకు నీ ప్లేట్లోకి మామిడి కొండు వచ్చేది కాదు అని చెప్పాడు మీ ప్లేట్లో మామిడిపండు వస్తుంది ఎంజాయ్ చేస్తున్నావు మీ తాత నీ నీ తండ్రి నీ ముత్తాత నేను చేసిన పని చేయబట్టే నీకు వస్తుంది కాబట్టి కర్మ ఫలమును విడిచిపెట్టడం నేర్చుకో ఇప్పుడు మీరు చెట్టు మించి కిందకి పడిపోయే చే కాలు జారి పడిపోబోతున్నారు విఆర్ అబౌట్ టు ఫాల్ అప్పుడు మీరు కొమ్మ పట్టుకుంటారా పన్ను పట్టుకుంటారా పండు పట్టుకుంటే ఏమవుతుంది కొమ్మ పట్టుకుంటే ఏమవుతుంది పడు కర్మని పట్టుకో పతితుడు ముఖాము కర్మ ఫలాన్ని పట్టుకున్నావా పడిపోతాం పండుని ఎప్పుడు పట్టుకోకూడదు పండు పట్టుకుంటే ఆ పండు చేతిలోకి వచ్చిందో మాలిందో నువ్వు పడిపోవడం ఖాయం కర్మని పట్టుకో పడవు అది నన్ను నిలబెడుతుంది కర్మ ఫల త్యాగము చేయము సర్వకర్మ ఫల త్యాగం చేయాలి ఈ పాయింట్ని నేను కొంచెం వివరిస్తాను ఫర్ టూ రీజన్స్ ఒకటి ఇది రెండో అధ్యాయం చెప్పినప్పుడు విస్తారంగా చెప్పడం అయినది రెండో అధ్యాయం ఎప్పుడు చెప్పారో నాకే గుర్తులేదు ఏళ్ళు అయిపోయింది తర్వాత దిస్ ఈజ్ ది సెంట్రల్ మెసేజ్ ఆఫ్ గీత దా అందువల్ల దీన్ని కొంచెం నేను వివరంగా చెప్తాను తర్వాత హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ మానవుని మనుగడ అది పరిపూర్ణం కావాలంటే మానవుడంగా పనిచేసే ఒక యంత్రం ప్రాణశక్తి ఉన్నంత వరకు మానవుడు పనిచేస్తూ ఉంటాడు ఎలక్ట్రిసిటీ ఉన్నంత వరకు ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది అలాగే శారు విరిగి కింద పడిపోయేదాకా ఎలక్ట్రిసిటీ ఉన్నంత వరకు తిరుగుతూ ఉంటుంది అలాగే ప్రాణం పోయేదాకా వీడు పని చేస్తూ ఉంటారు ఆ పనే వీడిని బంధిస్తుంది ఆ కర్మ ఆ కర్మలోనే వీడికి బంధ విముక్తికి మార్గం కూడా దొరుకుతుంది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అది కర్మ ఫలమును నువ్వు త్యాగం చేయటం అభ్యసించవు చాలామంది ప్రశ్న అడుగుతారు సత్సంగం ప్రశ్న స్వామీజీ మేము గృహస్థులము మాకు బాధ్యతలు ఉంటాయి కదా మరి వాటి మాట ఏమిటి అని అడుగుతారు ఆ సందర్భాన్ని బట్టి అలా అడుగుతారు మాకు బాధ్యతలు ఉంటాయని మేము బరువు బాధ్యతలు మోస్తూ ఉంటాము మరి అదే తెలుగు తక్కువ అంటే బరువు బాధ్యతలు మోస్తూ ఉన్నాడంటే అదే తెలుగు తక్కువ మీకు తత్వం తెలియకపోవడం చేత అజ్ఞానం చేత మీరు బరువు బాధ్యతలు మోసుకున్నారు మీరు బరువు బాధ్యతలు మోయడం మానేయొచ్చు ఎందుకు పోయడం బరువు బాధ్యతలు విశ్రాంతిగా ఉండొచ్చు ఏ విషయం రమణ మహేశ్వరుడు దృష్టాంతం చెప్పారు ఒకడు ఓ విలేజ్ పెద్ద అయినా రైలు ఎక్కాడు రైలు ఎక్కేపుడు గోలు సంచిలో సామాను వాళ్ళు గోలు సంచిని పడతారు మనం షూట్ కేసు పడినట్టుగా ఆ గోలు సంచి మూట కట్టకుని రైలు ఎక్కాడు రైలు ఎక్కి సీట్లో కూర్చుని ఆ సంచి ఆ పెట్టి మాత్రం అలా పోస్తాను ఎందుకో పెట్టాలా మోస్తాం రైలు కింద పెట్టేసాయి దాని కింద పెట్టేసాయి అంటే టికెట్ కొన్నానండి టికెట్ నా బరువుకే రైలు బరువు అయిపోతుందేమో ఇది కూడా పెడితే రైలుకి మరీ ఎక్కువ బరువు అయిపోయి రైలు మొగిలుగుతుందో మొయలేదో అందుకోసం నేనే మోస్తున్నాను అన్నాడు అతడు ఎంత బుద్ధిమంతుడో మనం కూడా అంత బుద్ధిమంతుడు ఇప్పుడు గులాబీ మొక్క పాతుతాడు గులాబీ పువ్వు రావాలి పువ్వు కోసం పాతుతాడు అంటే చూడండి ఎంత తప్పు చేశాడు గులాబీ మొక్కని పాటి అది సకల సృష్టి రూపంగా ఉండే ఈశ్వరునికి సమర్పితమో అన్న చేత కాదు ఆ పువ్వు కోసం పాపుతాడు ఆ పువ్వు రాలేదని రోజు పొద్దున్నే వెళ్ళి చూస్తూ ఉంటాయి చూడండి ఎంత తెలివి తక్కువ చిన్నప్పుడు ఒకసారి మా అమ్మగారు పాదులు పెట్టేవారు ఆనప్పదు బేరపాదు నేను పెడతానని నేను పెట్టాను మొన్నడు పొద్దున్నే వెళ్ళి అది ఇలా ఇలా అది ఏమన్నా అంకురం వచ్చిందా అని చూడబోతూ ఉంటాయి నాన్న నువ్వు అలా తెలిపితే అది మొక్క రాదురా మరి ఏం చేయాలి నువ్వు పని చేయవు ఒక వన్ వీక్ అటుకేసి చూడకు అప్పుడు అది అది గురిస్తుంది ఇట్ వర్క్స్ లైక్ దాట్ కాబట్టి కర్మ చేసిన తరువాత ఫలము గురించి తృష్ణ కలిగి ఉండడము తప్పు అవివేకము అజ్ఞానం కర్మ మొదలెట్టక ముందే ఫలము మీద తృష్ణ కలిగి ఉండడము డబుల్ అజ్ఞానం కాబట్టి కర్మ చేయాలి యోగ్యమైన కర్మ చేయాలి కానీ ఫలమునందు తృష్ణ ఉండరాదు ఇది ఎలాగంటే మొక్క పాటాలి దాని పండు మీద ఆశ లేకుండా మొక్క పాటాలి మొక్క పాతుతూ ఉండాలి దా ఆ మొక్క వల్ల నాకేంటి లాభము అని ఆశ లేకుండా పాట నేను మొక్క పాటా ఇప్పుడు ఆ మొక్క మీద పక్షులు గూళ్ళు కట్టుకుంటున్నారు ఇంకా అంతకంటే కావాలి ఈశ్వరార్ ఈశ్వరారాధన ఇంకా అంతకంటే ఏమైనా ఉంటుందా పక్షులు గూళ్ళు కడుతున్నాయి అంటే అది మనం చేసిన కర్మ అది ఈశ్వరార్పితమైపోయింది అది పండ్లు కాయాలి దాని మీద నాకు లాభం రావాలి అనుకుంటే వాడు బొద్ధుడు కాలేదు మరి కాబట్టి మొక్క పాతాలు కానీ ఫలాన్ని అపేక్షించకూడదు మొక్కపాతి దాని నీడ మనకే రావాలి దాని గాలి మనకే రావాలి దాని పండ్లు మనకే రావాలి అనేటువంటి దుర్బుద్ధి ఉండరాదు కర్మను ఫలత్యాగం చేసి చేసుకుంటూ పోవాలి దాని అర్థం ఏంటంటే మీకు పాయింట్ చెప్తాను కర్మ అంటే డ్యూటీ కర్మ ఫలము అంటే రెస్పాన్సిబిలిటీ యు ఆర్ కనెక్టెడ్ టు డ్యూటీ యు షుడ్ నాట్ బీ కనెక్టెడ్ టు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు తల్లిదండ్రులు చాలా స్ట్రెస్ అయిపోతూ ఉంటారు ఎందుకని పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేస్తారు వాడు కులాసాగానే ఉంటాడు వీళ్ళు స్ట్రెస్ అయిపోతూ ఉంటారు వీళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు ఏడో తరగతిలోనే టెక్ స్కూల్లో జాయిన్ చేసి ఐఐటీకి కోచింగ్ మొదలు వాడు నిద్ర వాడు కుదరదు ఆడిపోవడం అలాగా అలా బట్టి పట్టేస్తూ ఉంటాడు ఆ పిల్లవాడు పిల్లవాడు కానీ పిల్ల కానీ వాళ్ళతో పాటుగా తల్లిదండ్రులు ఎక్సైట్ అయిపోతూ ఉంటారు వర్కప్ అయిపోతూ ఉంటారు ఓ టీచరు స్టూడెంట్ని అడిగారా హోంవర్క్ చేసేవారు లేదు చేయలేదు సార్ అంటే ఎందుకు చేయలేదు అంటే నిన్న మా అమ్మ ఇంటి దగ్గర లేదు అని చేత హోంవర్క్ కాలేదు అంటే వాడి బదులు అమ్మ చేసేస్తూ ఉంటుంది అలాగే ఎక్సైజ్ అయిపోతూ ఉంటారు తల్లు ఎందుకంటే తల్లులు వీళ్ళకు స్కూల్లో వేసింది దేనికంటే ఫలం కోసం వేశారు తల్లు తండ్రులు వీళ్ళకు ఫలం కోసం వేశారు వీడు ఇంకా గర్భంలో ఉండగానే ఫలం ఫలం వీడు పుట్టబోయే శిశువు మగపిల్లాడా ఆడపిల్ల గర్భంలో ఉండగానే చూడండి ఫల తృష్ణ ఎంత లోతుగా ఉంటుందో పుట్టబోయే శిశువు మగపిల్లాడా ఆడపిల్ల అంటే పుట్టబోయే శిశువు ఫలం కదా అది ఎటువంటి ఫలము అది తృష్ణ ఏ పుట్టాడు అనుకోండి మగపిల్లవాడు పుట్టాడు వీడు ఇప్పుడు డాక్టర్ అవ్వాలా ఇంజనీర్ అవ్వాలా చూడండి తృష్ణ ఎంత ఘోరంగా ఉంటుందో ఈ తృష్ణ కారణంగా మానవులు వాడు డాక్టర్ అయ్యారు ఇంజన్ అయ్యారు వాడు అయ్యి అయ్యో వాడు అవుతాడు అది సపరేట్ డైనమిక్స్ వీళ్ళ తృష్ణ మీద అది ఆధారపడి ఉండదు ఆ కారణంగా వీళ్ళు అనుభవించేటువంటి దుఃఖము స్ట్రెస్ దానికి అంతమే లేదు తర్వాత ఏమనుకుంటారంటే మేము మా పిల్లల భవిష్యత్తుకి రెస్పాన్సిబుల్ అని అనుకుంటాం ఒక బేసిక్ ట్రూత్ని గుర్తించలేకపోతారు ఏమిటంటే మనము మన పిల్లల భవిష్యత్తుకి మనము బాధ్యులము కాదు మనం పిల్లలకి జన్మనిస్తామే కానీ వాళ్ళ ప్రారంభానికి జన్మ మనం ఇవ్వం వాళ్ళ ప్రారంభానికి జన్మ వాళ్ళే ఇచ్చుకుంటారు ఈశ్వరులు ఇస్తారు మన మనం ప్రారంభానికి కర్తలం కాదు పిల్లలకే కర్తలం కాబట్టి చక్కగా పిల్లలకి చక్కటి సంస్కారాలని ఇవ్వాలి అది కర్తవ్యము మంచి స్కూల్లో వేయాలి కర్తవ్యము కనుక వాళ్ళు చదువుకుంటుంటే మనం సపోర్ట్ ఇవ్వాలి హెల్ప్ చేయాలి కర్తవ్యము ఫలమునందు తృష్ణ ఎప్పుడూ పెట్టుకోకూడదు వాడు ఎలా పెరిగితే అలా పెరుగుతాడు ఏదైతే అది అవుతాడు ఇంజనీర్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు క్లర్క్ అవ్వచ్చు తప్పేం క్లర్క్ అవ్వచ్చు లేకపోతే క్యాబ్ డ్రైవర్ కావచ్చు తప్పేం కర్మ డిగ్నిఫైడ్ ఏ పని చేసినా మనకు ఒక్కటే లక్ష్యం ఉండాలి వాడు ఆనెస్ట్ ప్రొఫెషన్ చేసుకుని శాంతంగా సింపుల్గా బతికితే చాలు అంటే కోరిక ఆనెస్ట్ ప్రొఫెషన్ వాడు అసత్యం చేయకూడదు దొంగతనం చేయకూడదు లంచం తీసుకోకూడదు ఒక ఆనెస్ట్ ప్రొఫెషన్ చూసుకుని వాడు శాంతంగా సింపుల్గా మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ బతికినా నేను అయిల్ది ప్రాబ్లం అన్నట్టు ఉండాలి తల్లిదండ్రులు దానికోసం మన కర్తవ్యాన్ని మనం చేస్తాం ఇంతకీ వాడు ఏదవుతాడన్నది వాడి ప్రారంభం మీద వాడి సంస్కారం మీద వాడుకుండేటువంటి వాసనలను బట్టి ఇంట్లో ఇట్ ఇస్ ఎ డిఫరెంట్ డైనమిక్స్ ఆ డైనమిక్స్ వేరు అది యూ యూ కెనాట్ ఇమాజిన్ దాట్ ఉదాహరణకి మనం కానీ మన తండ్రులు కానీ కంప్యూటర్ ఏజ్ అనేది ఒక ప్రశ్న అప్పుడు ఈ యంగ్ పీపుల్కి అందరికీ మంచి మంచి ఉద్యోగాలు వచ్చి వాళ్ళు లక్ష్యం సంపాదిస్తారని వాళ్ళు ఊహించలేరు వీళ్ళు అలా సంపాదిస్తున్నారు తర్వాత వీళ్ళ సంపాదన ప్రారంభమైన తర్వాత వాళ్ళు లక్ష్యం సంపాదించడం ఆరంభమైన తర్వాత ఈ కంప్యూటర్ బబుల్ ఇది బస్ట్ అవుతుంది మళ్ళీ వీళ్ళు వీళ్ళందరూ మళ్ళీ డౌర్ అయిపోయి మళ్ళీ నిరుద్యోగంలోకి పోతారు అది మనం ఊహించలేదు వాళ్ళు పోతూ ఉంటారు మళ్ళీ ఎకానమీ రివైవ్ అవుతుంది మళ్ళీ వీళ్ళందరికీ మంచి మంచి ఉద్యోగాలు వస్తాయని మనం ఊహించలేము హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ వీ డోట్ నో నేను సిలికాన్ వ్యాలీ వెళ్తే వాళ్ళు చెప్పారు వీఆర్ వెయిటింగ్ ఫర్ వీఆర్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ టు హ్యాపన్ ఎందుకంటే కంప్యూ ఎలక్ట్రానిక్స్ వచ్చింది బస్ అయిపోయింది తర్వాత ఏదో నానో వచ్చిందనుకున్నారో అది అది బబుల్ గ్రో కాలేదు ఏదో బయోటెక్ ఏదో బబుల్ గ్రో అవుతుంది అది కూడా అంత కాలేదు ఇప్పుడు ఏదో ఇంకొకటి ఏదో గ్రో అవుతుందని ఎదురు చూస్తున్నారు వాళ్ళు కూడా ఇట్స్ ఏ డిఫరెంట్ డైనమిక్స్ ఆ డైనమిక్స్ ఉంది సమష్టి డైనమిక్స్ ఉంటుంది దాంట్లో మీ తీసవంత కోరికని దాంట్లో ప్రవేశపెడితే మీకు టెన్షన్ మిగులుతుంది తప్ప ఇంకేమీ ఉపయోగం లేదు మరైతే ఏం చేయమంటారు కురు కర్మ నీ కర్తవ్యకర్మని నువ్వు చేసుకో ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం చేతకాకపోయినా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే ఇంక అంతకంటే కావాల్సిన మహాభాగ్యం ఏమున్నది కూడా అది చేతగాలేదు కర్తృత్వంతో చేస్తాం కర్తవ్యకర్మని లౌకిక కర్మే చేస్తాం లోక సిద్ధమైన కర్మే చేస్తావు కానీ కర్మ ఫలమును ఈశ్వరునకు సమర్పించటం అలవాటు చేసుకోమచ్చి చూసుద్దు సర్వ కర్మఫల త్యాగం కర్మఫలాన్ని ఎలా త్యాగం చేస్తాం లేదు కదా మన చేతిలో లేదు కదా అంటే కర్మఫల త్యాగము అనగా కర్మఫలమునందలి కృష్ణ యొక్క త్యాగము అదే కర్మఫల త్యాగం అని పేరు దానికి అదొక ఎక్స్ప్రెషన్ ఒక టెక్నికల్ ఎక్స్ప్రెషన్ కర్మఫలమునందలి ఆశను కృష్ణను విడిచిపెట్టుత దాన్ని కర్మఫల త్యాగం అంటారు ఆ ప్రిన్సిపల్ అభ్యాసం మొదలుపెట్టు స్టార్ట్ డూయింగ్ ఇట్ అండ్ డూ ఇట్ ఫర్ ఆల్ కర్మస్ సర్వకర్మ ఫల త్యాగం మీకు కష్టమేం లేదు మీరు కర్మఫలాన్ని పట్టుకోవాలంటే కర్మఫలం వర్తమానంలో లేదు మీరేం చేయాలి భవిష్యత్తులోకి తొంగి చూడాలి భవిష్యత్తులోకి తొంగి చూడాలి ఎక్కడుంది భవిష్యత్తు వెరీ సీట్ మీ ఇమాజినేషన్లో ఉంది తప్ప మీ ఊహలయం నుండి తప్ప వస్తుస్థితిలో భవిష్యత్తు లేదు మీ ఊహలయం ఉంది ఇప్పుడు యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది స్వర్గం ఎక్కడుంది యజ్ఞం మీ ముందు ఉంది యజ్ఞం మీ ముందు ఉంది ఇప్పుడుంది స్వర్గం స్వర్గం మీ ఊహలలో ఉంది ఈ మీ ముందున్న కర్మ మీద నుంచి మనస్సును తీసేసి ఊహలలో ఉండే స్వర్గాన్ని పట్టుకునే ప్రయత్నం చేయటము అది వేయకము కాబట్టి ఊహలలో ఉండే స్వర్గాన్ని విడిచిపెట్టే నాకు స్వర్గం మీదే ఇచ్చలేదు స్వర్గ ఆ స్వర్గం అనే మాట వదిలిపెట్టే ఈ అగ్నిహోత్ర కర్మ నా కర్తవ్య కర్మ కాబట్టి నేను హోమం చేసుకున్నాను అంతే పిల్లల భవిష్యత్తు మీద ఊహ పెట్టుకుంటే స్ట్రెస్ అవుట్ అయిపోతారు పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో నోబడీ నోస్ ఫ్యూచర్ ఈజ్ అట్టర్లీ అన్ప్రెడిక్టబుల్ ఎవడైనా ఫ్యూచర్ని ప్రొడిక్ట్ చేస్తానంటే వాడిని అడగండి చెప్పు ఇంకో ఐదు నిమిషాల్లో ఏమవుతుందో చెప్పు లేకపోతే ఇంకో అరగంటలో ఏమవుతుందో ఇంకో గంటలో ఏమవుతుందో చెప్పు లేకపోతే ఇంకో ఇంకో రేపు ఏమవుతుందో చెప్పు కాదండి మన రాజకీయం ఎలా ఉందంటారు ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎలా ఉంది దేశపు రాజకీయం ఎలా ఉంది అని అడిగారు ఒక ఆయన అంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతం భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుండగా భారతదేశం వైపు శని చూస్తున్నాడు గురువైతే అమెరికా వైపు చూస్తున్నాడు కుజుడు మాత్రం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాడు కాబట్టి భవిష్యత్తులో ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నది బహుశా ఈ ఏడాది నవంబర్కే వచ్చే అవకాశం ఉంది ఒకవేళ అప్పటికి రాకపోతే ఫిబ్రవరిలో ఖాయంగా వస్తాయి ఆ ఎలక్షన్స్లో ఏ ఒక్క పార్టీకి జాతకాలు అనుకూలంగా లేవు కనుక ఏ ఒక్క పార్టీ పూర్తి మెజారిటీతో వస్తుందనే నమ్మకం లేదు మళ్ళీ పోల్యూషనే వస్తుంది అని చెప్తారు ఇది జ్యోతిషం న్యూస్ పేపర్ దగ్గర కూడా ఎవడైనా మీరు ఇలాంటి జ్యోతిషాలే విన్నారా నేను అతిశ వ్యక్తి నో ఇలాగే చెప్తారు జ్యోతిషాలు నేను నిన్ననే ఓ జ్యోతిషం విన్నాను సింహరాశి వాళ్ళకి మాట పట్టింపులు పెట్టుకుంటే మనసుకి కలతలు వస్తాయి సింహరాశి వాళ్ళకి మాట పట్టింపులు పెట్టుకుంటే మనసుకి కలతలు వస్తాయా వాటిని తసరి మానవాళికి మొత్తానికి వర్తిస్తుందామాట మానవుడు ఎవరైనా మాట పెట్టుకుంటే కలతలు వస్తాయి సింహరాశి వాళ్ళకి కళ ఏమైనా అర్థం ఉందండి దినఫలం వార ఇలాంటి ఫలాలు కాదు నువ్వు చెప్పు రేపేమవుతుందో చెప్పు రేపేమవుతుందో చెప్పాను టవర్స్ కూలిపోతాయని ట్విన్ టవర్స్ కూలిపోతాయని నోస్ట్ర డ్యామస్ చెప్పాడు మరి నోస్ట్ర డ్యామస్ చెప్తే మీరు అది ఏదో నువ్వు ఆ కవర్ టవర్స్ కూలిపోకముందు బుష్ గారికి చెప్పుకుంటే ఆయన ఏదో ఏర్పాటు చేసుకునేవాడు కదా ఇప్పుడు చెప్తే ఉపయోగం ఏంటి నోస్ట్ర డామస్ చెప్పాడు అది టవర్స్ చెప్పాలి నోస్ట్ర ఏవో ఇన్ని పేజీలు రాశాడు దాంట్లో ఏమైనా ఉందంటే ఏవో రెండు పడతాయండి రెండు పడతాయంటే అవేనా ఇంక ఇంకే ఇంకేం లేదా మనం ఇంటర్పరేట్ చేస్తాం నువ్వు ఇంటర్పరేటెడ్ ఇది అది మీన్ దాట్ ఎక్కడ న్యూయార్క్లో రెండు టవర్స్ ఉన్నాయని అవి పడిపోతాయని నోస్టడామస్ చెప్పడం నోస్టడామస్ ఏదో అంటాడు దాన్ని మనం ఇంటర్పరేట్ చేస్తాం పురుషులే కాదు స్త్రీలు కూడా రాజ్యం వెళ్తారేమో అన్నాడు వీరబ్రహ్మంగారు అన్నాడని వీళ్ళు అంటున్నారు ఆయన అను ఉండొచ్చు ఆయన ఇందిరాగాంధీ రాజ్యం వెళ్తుందని ఆయన చెప్పారు ఆయన ఇందిరాగాంధీ రాజ్యం వెళ్తుందని చెప్పారా ఆయన అలా ఏం చెప్పలేదు పురుషులే అక్కడ స్త్రీ పురుషులు లేదో వాతావరణానికి అనుకుంటాడు ఆయన ట్ ఈ మాట ఎందుకు చెప్పానంటే కర్మఫలము భవిష్యత్తులో ఉంటుంది వర్తమానంలో ఉండదు కర్మఫలం భవిష్యత్తులో ఉంటుంది వర్తమానంలో ఉండదు శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే నీవు భవిష్యత్తుని పట్టుకోకుదా భవిష్యత్తు మీద నీవు తృష్ణ పెట్టుకోకు భవిష్యత్తులో ఉన్నదాని మీద తృష్ణ పెట్టుకోవటం వల్ల నీ మనస్సు వర్తమానం నుంచి దూరమైపోయి ఒక దొరలవాటు ప్రారంభమవుతుంది ఏమిటా దొరలవాటు టూ థౌజండ్ థర్టీన్లో ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తారు ఇప్పుడు టూ మొత్తం టూ థౌజండ్ థర్టీన్ అంతా మీరు టూ థౌజండ్ ఫోర్టీన్ కోసం ఆలోచించారు కదా తీరా టూ థౌజండ్ ఆ టూ మీద మనసు పెట్టాలా అక్కర్లేదా దానికోసమే కదా మీరు ఏడాది ఆలోచించారు అది వచ్చేసింది అప్పుడైనా దాన్ని మనసు పెట్టాలా అక్కర్లేదా అప్పుడు దాన్ని మనసు పెట్టండి టూ థౌజండ్ ఆలోచిస్తాడు చూడండి మనిషి వర్తమానం నుంచి ఎంత దూరంగా పోతున్నాడో గమనించారా ఇదంతా కూడా కర్మఫలముండలి ఆసక్తి అనే ఒక దోషంలో వచ్చింది కర్మ కర్మఫలము అనేది టైం ఇట్ ఈస్ ది బాండేజ్ ఆఫ్ టైం ది బాండేజ్ ఆఫ్ కర్మ ఈజ్ ఈస్ ద సేమ్ యాజ్ ది బాండేజ్ ఆఫ్ టైం మనిషి కర్మలో బుద్ధుడై ఉన్నాడన్నా కాలము చేత బుద్ధుడై ఉన్నాడన్నా ఒకటే అర్థం ఏమిటంటే ఆ బంధము వీడు వర్తమానాన్ని విస్మరించి ఉంటే గతంలో ఉంటాడు దుఃఖిస్తూ లేకపోతే భవిష్యత్తులో ఉంటాడు భయపడుతాం తా వస్తుందో రాదో అని ఉంటాడు విజయవాడ వెళ్ళి రైలు ఎక్కి వస్తుందో రాదు అని భయ పడుతూ ఉంటాడు రైల్లో ఉన్నప్పుడైనా విశ్రాంతిగా ఉండొచ్చు కదా ఎలాగా విజయవాడ అది చెప్పిన టైంకి గంటన్నర ఆలస్యంగా వెళ్తుంది దాని స్టాండర్డ్ అది సో వెడి అది ఇట్ ఇస్ ఆల్రెడీ ఫిక్స్డ్ చెప్పిన టైంకి గంటన్నర ఆలస్యంగా వెళ్తుంది నార్మల్గా ఎప్పుడైనా ప్రారంభం బాగుంటే అరగంట ముందు రావచ్చు అంటే గంటే లేట్ అవ్వచ్చు నా ఇంకెప్పుడైనా మన అదృష్టం బాగున్నాక మూడు నాలుగు గంటలు లేట్ కావచ్చు నార్మల్గా ఆల్ ది ట్రైన్స్ రన్ బై వన్ అండ్ హాఫ్ అవర్స్ లేట్ దట్ ఈస్ ద రూల్ ఎక్సెప్షన్స్ ఉంటాయి మర్రి అవ్వడం ఎందుకు దాంట్లో కూర్చోవడమే అలాగే జీవితం అనే ప్రవాహంలో ఉన్నాం ఆ ఈశ్వరుడు యొక్క ధార కాలధార ప్రకృతి ధార కర్మధార మనం చేసుకున్న ప్రారంభ కర్మ యొక్క ధార ఆ ధారలో కూతూ ఉంటాం విశ్రాంతిగా ఉండడం నేర్చుకోవాలి మన కర్తవ్య కర్మను మనం చేసేసి విశ్రాంతిగా ఉండడం నేర్చుకోవాలి విశ్రాంతిగా ఉండడం అంటే ఏమిటి కర్మ ఫల త్యాగం కురు కర్మఫలాన్ని త్యాగం చేయాలి కర్మ యాగము యజ్ఞము కర్మ యజ్ఞముల మన ప్రీతితో తర్వాత దీంట్లో ఎందుకో రహస్యం ఉంది ప్రీతి ఉంటే కర్మ మీద ఉంటుంది లేకపోతే ఫలం మీద ఉంటుంది నేను ఒక ప్రశ్న అడుగుతా ఈ కర్మఫల త్యాగం అనే దాంట్లో మీ ప్రీతి ఎక్కడ ఉన్నది మీరు విద్యార్థులకు పాఠం చెప్తున్నారనుకోండి విద్యార్థులకు పాఠం చెప్తున్నారు మీ ప్రీతి పాఠం చెప్పటమునందు ఉన్నదా లేక జీతం మీద ఉందా ఎక్కడుంది మీ ప్రీతి తేడా తెలిసిపోయింది కదా మీకు జీతం మీద ప్రేమ గలవాడు వాడు ఏడ్చుకుంటూ నీరసంగా పాఠం చెప్తాడు వాడు పాఠం విద్యార్థులకు వచ్చినా వాడికి లెక్కలేదు రాకపోయినా లెక్కలేదు జీతం మీద ప్రేమ గలవాడు పాఠం మీద ప్రేమ గలవాడు వాడు పాఠాన్ని బాగా చెప్పగలుగుతాడు యజ్ఞం చేస్తున్నాడు స్వర్గం కోసం యజ్ఞం చేస్తున్నాడు వీడి ప్రేమంతా స్వర్గం మీద ఉంది యజ్ఞం అప్పుడు ఏమవుతుందో తెలిసినా దుఃఖ రూపం అవుతుంది హోమం చేస్తుంటే వేడి ఉంటుంది పొగుంటుంది చేతికి జిడ్డు తగ్గుతుంది టీవీ చూసే టైంలో హోమాన్ని చేసుకుంటూ కూర్చోవాలి ఇన్ని సమస్యలు ఇంత దుఃఖం ఉంటుంది సుఖం ఎప్పుడు వస్తుంది భవిష్యత్తులో స్వర్గానికి వెళ్ళాక వస్తుంది సుఖం దానికోసం ఈ కష్టం అంతా పడతాడు అంటే అర్థం ఏమిటనమాట భవిష్యత్తుని మీద తృష్ణతో వర్తమానాన్ని దుఃఖమయం చేసుకోదు మొగిళ్ళలోని నీటిని ఆశించి చెందులోని నీరు ఒలకపోసుకుందో కామె సామెత విన్నారా ఆవిడికి మేఘం కనబడింది ఇంకేమైంది వర్షం వస్తుందా చెందులో నీళ్లు పడకొస్తుంది అది తెలివితే అట్లా అనిపించకూడదు అలాగా చేస్తున్న యజ్ఞం మీద ప్రీతి లేదు రాబోయే ఫలం మీద ప్రీతి పిల్లవాడి బాల్యం మీద ప్రేమ లేదు వీడి పెరిగి పెద్దవాడే చేసే ఉద్యోగం మీద ప్రేమ మొక్క దాని పెరుగుదల దాని శోభ మీద ప్రీతి లేదు అది కాయబోయే పండు మీద ప్రేమ పెయింటింగ్ వేస్తున్నారు పెయింటింగ్ ఆ పెయింటింగ్ అమ్మితే వచ్చే డబ్బు మీద ప్రేమ అంటే వాడి పెయింటింగ్ మీద వాడికి తృప్తి ఉండదు ఆనందమే ఉండదు డబ్బు వచ్చిందో మానిందో అమ్మేమో లేదో పెయింటింగ్ ఐ లవ్ టు పెయింట్ అంటే పెయింటింగ్ బికమ్స్ కర్మ యోగ సమాధి కర్మ బికమ్స్ సమాధి ఎప్పుడో తెలుసిన మీరు కర్మఫల త్యాగం చేసేస్తే కర్మ బికమ్స్ సమాధి కర్మ బికమ్స్ యోగ పాఠం మీద ప్రేమ ఉండాలి పాఠం చెప్తే నాకు కలిగే లాభం మీద ప్రేమ ఉందంటే అది పాఠము కాదు అది వివేకము కాదు అజ్ఞానము యొక్క పరాకాష్ఠ అవుతుంది అలాగే సాధకులు కూడా సాధన మీద ప్రేమ పెట్టుకోవాలి మోక్షం మీద కూడా ప్రేమ అనవసరం మోక్ష సంగతి దేవుడు చూసుకుంటాడు మనం సాధన మీదనే ప్రేమ కాబట్టి ఈ రకమైనటువంటి అంశాలు దీని ఎన్నున్నాయి కనుక యజ్ఞం చేసేది దేనికి స్వర్గం కోసం కాదు ఈశ్వర ప్రీతి కొరకు అని ఆ సంధ్యావందనం చేస్తే ఆ సంధ్యావందనం సూర్యుడికి అర్ధప్రదానం ఇచ్చుట అది తృప్తిని కలిగించేటువంటి ఒక కర్మ నాకు తృప్తి ఉంది దాంట్లో అందుకోసం నేను చేస్తున్నాను అని కర్మని ప్రేమించాలి తప్ప ఈ సంధ్యావందనం చేస్తే నాకెదో ఫలం వస్తుంది అని ఫలాన్ని ఆశపెట్టుకోవటము ఫలము మరి తృష్ణ తప్పు అన్నదానం చేస్తే అన్నదానం చేస్తే నాకు మళ్ళీ జన్మలో కోట్లు ధనం వస్తుంది అని అలాగే అన్నదానం చేసేప్పుడు మీరు ఎవరికి అన్నం పెడుతున్నారో వాళ్ళ కళ్ళల్లో ఉండే తృప్తిని చూసి అన్నదానం చేయొద్దు అది ఇప్పుడు కదా స్వామి వివేకానందం చెప్పాడు నాకు దైవం యొక్క సాక్షాత్కారం అయింది అన్నాడు చాలా చిన్న వయసులోనే ఆయన దైవాన్ని చూశాను ఏమిటా దైవం అంటే ఆయన భోజనం చేయడానికి కూర్చున్నాడు రాత్రి తొమ్మిది గంటలు వర్షం వస్తుంది ఒంటరిగా ఉన్నాడు తయారీ తిప్పుకుని భోజనం చేయడానికి కూర్చున్నాడు వర్షం వస్తుంది ఓ బిచ్చగాడు వచ్చాడు అయ్యా ఆకలి అన్నాడు అప్పుడు ఈ క్యారేజీలో ఉన్న అన్నం సగం అన్నం పొట్లం గట్ట అతను ఇచ్చాడు ఇచ్చినప్పుడు వాడి నోట్లో ముద్ద పెట్టుకుని వాడి కళ్ళల్లోకి చూశాడు స్వామి వివేకానంద వాడి కళ్ళల్లో ఆనందము తృప్తి కనపడ అది ఆ రూపంగా నాకు దైవ దర్శనమైనది అని చెప్పాడు అలా చేయాలి కర్మ అంతేకాని మనం ఇవాళ అన్నదానం చేస్తే మనకి బోళ్ళు పుణ్యం వస్తుంది భవిష్యత్తులో డబ్బు వస్తుందని అలాగనే అన్నదానం చేయడం అన్నదానం చేస్తున్నప్పుడు ఆనందం లేదా దాని పుణ్యం పెరిగి పెద్దదై భవిష్యత్తులో డబ్బు వస్తే అదేనా ఆనందం ఏ దానమైనా అంటే తీర్థయాత్ర చేస్తూ ఉంటే తీర్థయాత్ర ప్రయాణంలో ఆనందం లేదు కొన్ని ప్రయాణం కష్టంగా ఉంది దేవుణ్ణి దర్శించినప్పుడు ఆనందం లేదు ఈ దర్శించడం వల్ల పుణ్యం వచ్చి ఆ పుణ్యం వల్ల ఏవో కోరికలు తీరితే అప్పుడు ఆనందం మరి ఇప్పుడే ఉంది ఇప్పుడు దుఃఖమే దేవుణ్ణి దర్శించడం కూడా దుఃఖమేనా వ్రతం చేస్తున్నప్పుడు ఆనందం లేదు వ్రతం యొక్క ఫలం ఆనందం ఎంత అవివేకము కర్మని ప్రేమించటం నేర్చుకో శుభకర్మను చెయ్యి కర్మ ఫలత్యాగం చేసే నీకు ఆ శుభకర్మపై ప్రీతి దానంతట అదే నిర్మాణమవుతుంది సేవ చేస్తారనుకోండి సేవ ఎందుకు చేస్తారు సేవ చేసేవాళ్ళు కూడా నేర్చుకోవాలి సేవ చేసే ఏం చేస్తారంటే సేవ మొదలు కాకముందే ప్రచారం బాగా చేస్తారు ఇంకా సేవ మొదలు పెట్టాలి ప్రచారం బాగా చేస్తారు టీవీ కెమెరాలు అన్నీ వస్తాయి మేము సేవా కార్యం మొదలు పెడుతున్నాము మీరు రండి అన్న న్యూస్ ఛానల్స్ వాళ్ళందరికీ మెసేజ్లు పెడతాయి వాళ్ళు కూడా టూ మెనీ న్యూస్ ఛానల్స్ అయితే ఉన్నారు వాళ్ళలో బై లా ఆఫ్ స్టాటిస్టిక్స్ ర్యాండమ్ అడ్జస్ట్మెంటు ఏదో లా ఏదో ఉంది దాని ప్రకారంగా వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఆ కెమెరాలు వేసుకుని పట్టుకుని వస్తారు వాళ్ళు వచ్చారు మనం ఇక్కడ మనం సిద్ధంగా ఉన్నాము సేవ చేయాలంటే వాళ్ళు ఎవరిలో ఉంటారు కదా ఇంకా వాళ్ళు రావడమే తర్వాయి వాళ్ళు తర్వాత వస్తారు సేవ మొదలవ్వడం కూడా తర్వాతే ఈ లోపల సభ వేదిక అన్నీ అయిపోతాయి గవర్నర్ గారి ఇన్విటేషన్ ఇవన్నీ అయిపోతాయి సేవ మొదలవడం తర్వాయి ప్రచారం ఎక్కువ చేసి కూర్చుంటాము ఈ ఈ కీర్తి కోసం ఈ ప్రతిష్ట కోసం మేము సేవ చేస్తున్నాము అన్నట్లయితే అది ఆ సేవ కూడా కర్మయోగం కాదు సేవ ఎలా చేస్తాము అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాము ఆ సేవా కార్యం వల్ల మాకు ఏ కీర్తి ప్రతిష్టలు మాకు అక్కర్లేదు మేము కీర్తి ప్రతిష్టల కోసం చేయట్లేదు కేవలము ఈ దీనులు వీళ్ళ యొక్క క్షేమాన్ని మాత్రమే అపేక్షించి మేము ఈ సేవ చేస్తున్నాము వాళ్ళు సుఖంగా ఉండడంలోనే మాకు ఆనందము అంతే తప్ప దీనివల్ల ఏదో పుణ్యం వస్తుందని మేము స్వర్గానికి పోతామని మేము సేవ చేయట్లేదు లేదా కీర్తి ప్రతిష్టల కోసం మేము సేవ చేయటం లేదు అని సేవాకర్మ యొక్క ఫలాన్ని ముందే మనం బుద్ధిపూర్వకంగా త్యాగం చేసేసి అప్పుడు త్యాగ సేవాకార్యాన్ని మొదలు పెట్టాలి సేవ చేయకపోతే మీరు చేసే సేవలో మీకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది మీరు చాలా నిరుత్సాహపడిపోతారు దాన్ని చేయడం కూడా కష్టమవుతుంది కాబట్టి సేవాకార్యం చేసినప్పుడు కూడా ఫలత్యాగంతో సేవా కార్యము చేయబడదు ఫలత్యాగము అనగానే ఫలమునందు ఆసక్తి విడిచిపెట్టమన్నారు కదా ఫలమునందు ఆసక్తి లేనప్పుడు ఈ కర్మలు మాత్రం ఎందుకు చేయడం ఈ బరువు మాత్రం ఎందుకు అని కర్మను విడిచిపెట్టేయకూడదు అకర్మణ్యతలో పడిపోకూడదు మతే సంఘో స్వకర్మ అని కర్మ ఫల సంఘాన్ని విడిచిపెట్టమన్నాడు కానీ కర్మయందు ఈ అటాచ్ కర్మ ఎన్ను ఇచ్చని ఇల్లు పెట్టేసి అలాగా సోమరిగా కూర్చోమని చెప్పలేదు అలా చేయకూడదని కూడా చెప్పండి కాబట్టి బి కనెక్టెడ్ టు ది కర్మ శుభకర్మే కర్మ అంటే మాట అసలు గీతలో రాదు కర్మ శుభకర్మ చేస్తూ ఉండు ఎంత శ్రద్ధగా చేయాలో అంత శ్రద్ధగా చేయి ఆ శుభకర్మ యొక్క అనుష్ఠానంలోనే నీకు ఆనందం లభిస్తుంది ఆనందంతో తృప్తి పడు దీనివల్ల ఏదో ఫలం వస్తుందని ఆ ఫలం వచ్చినప్పుడు నాకు ఆనందం అలాంటి భ్రమ పెట్టుకోకు అని ఈ శ్లోకము ఈ కర్మచతుస్సూత్రి అంటారు కర్మకి జరిగిన చతుస్సూత్రి కర్మణ్యే వాధికారస్ మా ఫల కదాచన సూత్రం మా కర్మఫలహేతుర్భూ మూడవ సూత్రం మాతే సంగో స్వకర్మని సూత్రం కాబట్టి కర్మఫలాన్ని మ్యానికులేట్ చేసే ప్రయత్నం చేయకు కర్మఫలాన్ని నేను సృష్టించుకుంటున్నాననే అహంకారంగా పెట్టుకోకు కర్మఫలం వచ్చినప్పుడు ఈశ్వరానుగ్రహం చేత వస్తుంది దాని గురించి నీవు ఆలోచించను కూడా ఆలోచించకుండా శుభకర్మను చేసుకుంటూ పో అయితే ఇంకొక చిన్న కండిషన్ యథాత్మవాన్ ఈ యతాత్మవాన్ అనే పదానికి మహాత్ములు ఏమన్నా రాశారంటే వివేక యత అంటే వివేక వైరాగ్యములు కలిగి ఉంట ఇప్పుడు ఈ విధంగా కర్మను చెయ్యాలి అంటే వాడికి గొప్ప వివేకం ఉండాలి కర్మకి కర్మఫలానికి మధ్యన వివేకం ఉండాలి కర్మ వర్తమానము కర్మఫలము భవిష్యత్తు కర్మ మన ముందు ఉన్నది కర్మఫలము ఊహలలో మాత్రమే ఉన్నది దాన్ని పట్టుకోవడం వ్యర్థము అనే వివేకము ఉండాలి అట్టి వివేకము వైరాగ్యం ఉండాలి ఎంతో కొంత ఉండాలి ఎందుకంటే వైరాగ్యం లేకపోతే వాడు కర్మని వ్యాపార ధోరణితో చేస్తాడు వ్యాపారం ఎందుకు చేస్తాం లాభం కోసం చేస్తాం దేవుడికి పూజ ఎందుకు చేస్తాం దానివల్ల కలిగిన లాభం కోసమే పూజ చేస్తాము అనే వ్యాపార ధోరణిలో ఉంటాడు వైరాగ్యం లేకపోతే కాబట్టి వైరాగ్యం ఉన్నట్లయితే వ్యాపార ధోరణి ఉండదు లాభ దృష్టి లేకుండా లాభాపేక్ష లేకుండా చేయడము కేవలము ఆ కర్మ ఎందుకు ప్రేమ చేత చేయు అనే సంస్కారం వస్తుంది కాబట్టి వివేకము వివేకమేమిటి కర్మ కర్మ ఫలముల మధ్యన ఉండే తేడా వైరాగ్యము కర్మఫలాశక్తిని తగ్గించుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది ఈ రెండూ కలిగి ఉన్నవాడు యత ఇంకా ఆత్మవాన్ ఆత్మవాన్ అంటే వివే క్లారిటీ ఆఫ్ విషన్ కలిగి ఉన్నవాడు వస్తుంది అంటే గీతాశాస్త్రము శ్రవణము మననము విద్యుధ్యాసనం చేయటం ద్వారా ఆత్మవాన్ అవుతాడు కాబట్టి శంకరానందీయము వ్యాఖ్యానంలో అలా రాశారు శంకరానందు యత అంటే వివేక వైరాగ్య సంపన్నుడు ఆత్మవాన్ అంటే శ్రవణ మనన నిదిధ్యాసన సంపన్నుడు ఆ విధంగా ఉంటూ చక్కగా వివేకాన్ని వైరాగ్యాన్ని అలవరుచుకుంటూ శ్రవణం చేసుకుంటూ మనం చేసేటువంటి శుభకర్మలను కర్మఫలత్యాగం చేసుకుంటూ మామూలు కర్మలని శుభకర్మలని చేసుకుంటూ పోతే అది కూడా మత్కర్మ పరమహాకి ఒక్క మెట్టు తక్కువైన చతుర్థపక్షం నాల్గవ పక్షం భాష్యం అథ పునఃిష్టం మత్కర్మ పరమ తుమశీ మద్యోగమాశ్రి భాష్యాన్ని మళ్ళీ క్లాస్ లో మనం శుద్ధము ఏం పూర్ణమదస్ పూర్ణమి పూర్ణా పూర్ణమద్యే పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవాశిష్యే శాంతిశ్యా